కపోతే ఇంకో దృష్టాంతం మోసం కదకాల్సి వస్తుంది అదేమంటే మీరు టీవీ టీవీలోకి సినిమా చూస్తున్నారు సినిమా దృష్టాంతం ఇవ్వ సినిమా దృష్టాంతా ఇస్తూ ఉంటాం అంటే అష్టమాన సినిమాలు చూస్తూ నా అభిప్రాయం కాదు అలా ఇవ్వడం శంకర్లే ఇచ్చారు సినిమా దృష్టాంతం ఆయన ఇచ్చే సినిమా ఇదే ఆయన ఇచ్చారు కాలంలో ఉంది సినిమా విశ్వం దప్పన దృశ్యం నగరీ కుల్యం అంటే మనకి సినిమా కదది అలాగన్నమాట ఎనివే స్క్రీన్ చూస్తూ ఉంటారు ఆ స్క్రీన్ కి థర్టీ 70 mm అనిపే అంటే అర్థం ఏంటండి దాని విడివి దాని కొలత సెవెంటీ ఎంఎం అంటే సెవెంటీ ఎంఎం పొరుగు ఉంటుంది ఎడలిపోయి ఉంటుంది మెయిన్గా పొడవ దగ్గరే కౌంట్ ఇస్తారు సెవెంటీ ఎంఎం అంటే ఇప్పుడు దాని కొలత ఎంత ఉందండి సెవెంటీ మిల్లీమీటర్స్ ఉండే కదా సెవెంటీ మిలిమీటర్ మేబీ లెన్స్ కొలతాయి ఉండొచ్చు లెన్స్ కొలతాయి ఉండొచ్చు లెన్స్ కొలతను బట్టి స్క్రీన్ కొలత వస్తుంది సెవెంటీ ఎంఎం అది అలా అంటారు కరెస్పాండింగ్ లెన్స్కి సంబంధించి ఇక్కడ సెవెంటీ ఎంఎం ఉందని కాదు ఆ లెన్స్ని బట్టి థర్టీ సైవంఎం స్క్రీన్ థర్టీ సెవెన్ఎంఎం స్క్రీన్ ఉంది సెవెంటీ ఎంఎం ఇప్పుడు ఈ సెవెంటీ ఎంఎం మీద మీరు సముద్రాన్ని చూస్తారా చూడరా సముద్రం విశాలమైన సముద్రాన్ని చూడచ్చు అలాగే మరి హాలీవుడ్ సినిమా సినిమాటోగ్రఫీ అంటే అలాగ ఉంది విశాలమైన సముద్రం మీకు అది చూస్తుంటే సముద్ర మధ్యంలో ఉండి చుట్టూ సముద్రం చూస్తే కూడా అంత గ్రహతుగా కనపడతారు అంత బాగా కనపడుతుంది విశాలమైన సముద్రం చూస్తారు ఇప్పుడు మీరు సముద్రాన్ని చూశారు కదా సముద్రము ఎక్కడుంటుంది సముద్రము సముద్రాకాశంలో ఉంటుంది కదండి సముద్రాన్ని అన్ని ఆకాశంలోనే ఉన్నాయి కదా ఘటం ఎక్కడుంది మఠాకాశంలో ఉంది మఠం ఎక్కడుంది మహాకాశంలో ఉంది అలాగా ఎవర్ థింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ స్పేస్ సో సముద్రం ఏ స్పేస్ లో ఉంటుంది వసం స్పేస్ లో ఉంటుంది సముద్రము ఇట్ కెనాట్ బి ఇన్ సెవెంటీ ఎంఎం స్పేస్ కదండి స్క్రీన్ స్పేస్లో సముద్రం ఎక్కడి ఉండదు స్క్రీన్ స్పేస్ లో సముద్రం బొమ్మ ఉండచ్చు కానీ సముద్రం ఉండదండి నేను సముద్రం బొమ్మను చూస్తున్నారే సముద్రం చూస్తున్నాను సముద్రం చూస్తున్నాననే చెప్పండి సముద్రం బొమ్మ చూస్తున్నానని అనవద్దు దీ జన్యుడు మీరు చెప్పే సమాధానం న్యాయంగా ఉండ నేను చూస్తున్నది సముద్రం సముద్రపు బొమ్మ కాదు సముద్రం బొమ్మ అయితే సెవెంటే ఉండొచ్చు పర్వాలేదు సెవెంటీ మొమ్మ స్క్రీన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ లో కూడా ఉండొచ్చు నేను చూస్తున్నది సముద్రం నాట్ సముద్రపు బొమ్మ ఇప్పుడు సముద్రం అక్కడ ఉంది ఏ లో ఉంది స్క్రీన్ స్పేస్ లో ఉందా మరి ఏ స్పేస్ లో ఉంది మెంటల్ స్పేస్ లో ఉంది కాబట్టి స్పేస్ అండ్ టైం ఆర్ మెంటల్ కేటగిరీస్ టైం గురించి చెప్పను చాలా చెప్పాను టైం గురించి ఇంకేం చెప్పండి టైం గురించి బోల్ చెప్పాను మళ్ళీ ప్రతా కాబట్టి స్పేస్ అండ్ టైం ఆర్ మెంటల్ కేటగిరీస్ స్పేస్ టైం మెంటల్ కేటగిరీస్ అయితే రూపం ఏమిటవుతుంది మెంటల్ కేటగిరీ అవుతుంది కాబట్టి బుద్ధి అంటే మా ఇండ్ అని బుద్ధి ఈజ్ సేమ్ ఆఫ్ రూపం శబ్దం ఇస్తేనే నామ శబ్ద బుద్ధి నామ రూప ఇంతవరకు అర్థమైందా ఇంకొకటి శబ్దం ఉంటే బుద్ధి ఉండాలి బుద్ధి ఉంటే శబ్దం ఉండాలి రెండింటినీ విడతీయాలి ఈ శ్లోకం విన్నారా వాగర్థాదివసంపృప్త వాగర్థ ప్రతిపత్తే పార్వతీ పరమేశ్వరుడు ఆ పార్వతీ పరమేశ్వరుని విడతీయడం కుదరదం కలివేసి చెప్పింది చాలా లోతైన వేదాంతం అతను ఆ తత్వం తెలిసి చెప్పాడు కానీ మన వాళ్ళు అదేం పట్టించుకోండి సో పార్వతీ పరమేశ్వరుని విడతీయడం కూడా అనమాట ఎలా కుదరదు అంటే వాక్కుని అర్థాన్ని విడతీయలేదు శబ్దాన్ని బుద్ధిని విడతీయలే అంటే ఎండ్ ఎబ్ద బుద్ధి నామరూపా పదాలు నియమన్ ఫామ్ నియమన్ ఫామ్ అన్నప్పుడు ఒక ఐడియా దట్ ఈస్ వన్ వే ఆఫ్ పుట్టింగ్ talk and word. In the beginning, there was word, and the word was with the God, and the word was the God. Ani, in rukas, by the way, ikanija vilevni vannini nao. I chande jyopani shakto, ikanija saayugunava jato kese vilevni deo. Heta achninja armahat pun ito cya da. Everywhere. Alāganth nar, āyano ito cya, Christe ito cya da. Christi jīvitan lo parihaya da samatsanam lo jyāt punna. ఆ గ్యాప్ ఎక్కడ ఉన్నారంటే ఆయన కశ్మీరు హిమాలయాల్లో యోగేశ్వరులు ఇద్దరు కొంత అధ్యయనం చేశాడు అని చెప్తున్నాను మన క్రిస్టియన్ కన్వర్ట్స్ ఈ సమాచారం వీళ్ళు సంతోషించాలా వీళ్ళు సంతోషించారు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ మైండ్ యాంటీ నేషనల్ డైరెక్షన్ లో క్షూన్ అయి ఉంటుంది వీటికి పవిత్రతంతా జెరూసలంలో ఉంటుందనిపిస్తే భారతదేశంలో ఉండడానికి వీళ్ళు కాబట్టి చాలా ప్రాబ్లమాటిక్ ఫేస్ కానీ వీళ్ళు అది అంగీకరించారనుకోండి క్రైస్తు మావాడే కశ్మీర్ వచ్చేట హిమాలయాస్ వచ్చేట మా భారతీయుల దగ్గరే చదువుకున్నట్టనేశారనుకోండి వీళ్ళెప్పుడూ కన్వర్ట్ అయినా నష్టం లేదు అప్పుడు ఆ సత్యాన్ని ఒప్పుకోడు కాబట్టి కన్వర్షన్ అపోజ్ చేయాల్సి వస్తుంది అనివే సో ది పాయింట్ ఈజ్ శబ్దము బుద్ధి వర్డ్ అండ్ థాట్ చిన్న పిల్లలకి మాటలు కావు ఎందుకని థాట్స్ ఉండవు మాటలు వస్తాయి థాట్స్ వచ్చింది మాటలతో పాటుగా థాట్స్ వస్తాయి థాట్స్తో పాటుగా మాటలు వస్తాయి చిన్నపిల్లవాడు కుండ అన్నాడు అనుకోండి అంటే కొండ థాట్ వాడి మనస్సులో పడింది అనమాట కొండ థాట్ పడి కుండ అమ్మ థాట్ పడి అమ్మ అంటే నాన్న థాట్ పడి నాన్న అంటే ఉందేవాళ్ళు నాన్ననే ఐడియా వచ్చినప్పుడు నాన్ననే శబ్దం వస్తుంది నాన్నగానే వాటే వాడు కరెస్పాండింగ్ అవ్వాలి కాబట్టి శబ్దము బుద్ధి కాబట్టి జగత్ అంటే శబ్దము బుద్ధి శబ్దము బుద్ధి ఎక్కడ ఉంటాయి మనస్సు మనస్సు ఇస్తే సోర్స్ శబ్దానికి కూడా సోర్స్ మనస్సే కదా కాబట్టి జగత్తు మనస్సు భిన్నముగా లేదు మనస్సులోనే ఉన్నది చాలా లోతైన ప్రతిపాదనలు ఇవన్నీ కూడా మహాత్ములు ఈ ప్రతిపాదనలు చేయట్లేదు మానేశారు ఎందుకంటే ఎక్కడికక్కడికి చాలా పరిష్ఠితమైనటువంటి అవగాహన ఉండాలి చేయట్లే ఎవరో చేయట్లేదు జగత్తు బయటనే మనం జగత్తు కంటే విడిగా ఉన్నాము అని అనుకోవడంలో అందరికీ కన్వీనియంట్ గా ఉంటుంది కానీ వాస్తవంలో బేసిక్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఇస్ రాంగ్ అనేది తెలిసిపోతున్న కాలంలో లోపలైన విషయం ఇప్పుడు భాష్యకారులు దాన్నే బాధ చెప్తూ ఉంటారు సో జగత్తు పుట్టటానికి ముందు శబ్దము బుద్ధి ఎలా ఉండాలి జగత్తు పుట్టిన తర్వాత శబ్దము బుద్ధి ఎలా ఉండాలి జగత్తు పుట్టటానికి ముందు ఇదం శబ్దము ఇదం బుద్ధి ఉండడానికి వీల్లేదు ఎందుకంటే నామరూపాలు ఉన్నప్పుడే ఇదం శబ్దము ఇదం బుద్ధి నామరూపాలే కదా బుద్ధి శబ్దము అంటే కాబట్టి జగత్తు పుట్టటానికి ముందు బుద్ధి ఏది ఉండాలి సద్బుద్ధి జగత్తు పుట్టడానికి ముందే రెండు స్థితిని మీరు భావన చేసేటప్పుడు ఏ ఎలా భావన చేయాలి దాన్ని సద్బుద్ధితో భావన చేయాలి సత్ అనే శబ్దంతో సత్ మీరు భావన చేయాలి ఆ స్థితి జగత్తు పుట్టడానికి ముందు ఉండే స్థితి జగత్తు పుట్టిన తర్వాత ఉండే స్థితి ఏమిటి ఇదం బుద్ధి ఇదం శబ్దము అది తేడా రెండింటిది అదే అంటుత్పత్తే అంటే ఉత్పత్తికి పూర్వముందు అంటే అగ్రే కేవల సత్శబ్ద బుద్ధి మాత్ర గమ్యమేవా అప్పుడు ఈ జగత్తుని ఇదం శబ్దము ఇదం బుద్ధితోటి అది అప్పుడు మీకు లభించతుంది ఆ విధంగా తెలియకూడదు ఏ విధంగా మాత్రమే తెలియబడుతుందంటే కేవల సత్శబ్ద బుద్ధి మాత్రము అంటే ఉనికి ఉనికి ఉనికి యొక్క అనుభవము సతని శబ్దం సతని శబ్దాన్ని ఆలంబనంగా చేసుకుని కేవల సత్తు యొక్క అనుభవంలో మీరు వెళ్ళిపోతే అది అర్థం నుంచి జరుపుకుంటుంది ఆత్మ ఫైనల్లీ ఇట్ ఆల్ ద డ్రై ఆత్మ నేను ధ్యానం క్లాసెస్లో మీకు నీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు అయాం అనేది నేను ధ్యానం చేయిస్తోంది కానీ నేను చాలాసార్లు ఇప్పటికి కూడా ధ్యానం చేయించేప్పుడు అయాం అహమస్మి గుర్తుందా అహమస్మి అయాం కింద ధ్యానం చేయలేదు ఆ అయాం గురించి నేను ఏదేదో చెప్తాను కానీ కానీ నిజిధ్యాసనం అంటే రిఫ్లెక్షన్ రిఫ్లెక్ట్ అప్ ఆనిషి సో ఆ నిజిధ్యాసనం ఎలా ఉంటుందంటే ఈ అయాం గుణం అన్నదే అయాం It is neither this nor that. Leng yatna nam na. Dhani ki this sukaan ni, that kaan ni, ni rikata kaan. Just leave it what it is. Dhani kujya emphasize che it and kashaan, ayam vat ayam. An jati, al vat ayam drapche si, ayam. Ayam vat ayam ma na kusna ha ha ha ha. Ayam vat ayam ma na kusna ha ha ayam, ayam, ha. -ha. Nihana athay ke lo, uh, amerikala ondaga chushaan, ayam vat ayam. Lentha me online art dega cha. Amerikala art dega cha cha. ఆశీర్పే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు అయాం వాటా పుస్తకం ఆర్డర్ ఇచ్చారు అది వచ్చి నేను ఉండగానే అక్కడికి వచ్చింది అది విచ్చి జరిగే అవకాశం నాకు లారిపోయింది అది అక్కడ పెట్టొచ్చాను ఎల్లిందరూ వస్తావు సో వాటవ అయాం వాటాయామ్ ఆ వాటాయాం అంటే ఇంకా అయాం కంటే ఏం లేదని చెప్పడం అయాం అంటే చెప్పడం లేదా అయాం వాటాయాం కాబట్టి ఆ అయాంకి మీరు ఏమి జోడించండి ఇదం దిస్ బ్యాక్ డెఫినేషన్స్ ఏం తీసుకురావద్దు నామరూపాలను ఏం తీసుకురావద్దు జస్ట్ లివ్ విత్ అంటే దాన్నే కేవల సద్బుద్ధి అన్నారు కేవల సద్బుద్ధి ఆ కేవల సద్బుద్ధిని బోధించేటువంటి పదం ఒకటి వాద వడాలి కదండి అది సతే సత్ అనే పదంతో ఆ కేవల సద్బుద్ధి అనుభవ గమ్యము అనుభవైక గమ్యం వర్ణించేది కాదు అనుభవంగా మాత్రమే దాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అది పరిస్థితి పుట్టడానికి పూర్వం ఎటువంటి డెఫినెషన్స్ లేనటువంటి కేవల సతే సద్బుద్ధి బుద్ధి పెట్టుకోవాలి పక్కన ఎందుకంటే సతి చితి కలిసి ఉంటాయి కదండి చితి యొక్క వికారమే బుద్ధి సత్తు యొక్క వికారమే నామము నామరూప సచ్చితి కేవల సద్బుద్ధి మాత్రంగా ఉండేది అందుకోసమే శృతి సదేవేదమగ్ర ఆసీతి అని ఏవాలేసి కేవల సద్బుద్ధి ఇదం నామరూపాలు లేని కైవల్యాన్ని ద్వితీయ ద్వితీయము లేని స్థితిని విశేషణములు లేని స్థితిని చెప్పం ఏవా అనే అవధారణను వేసినది సాందో లవే ఉంటుందంటే ఏదో కథాక్రమేషు లాగా ఉండదు కొంచెం విచారమంతా కూడా లోతైన విచారం ఉంటుంది ఇంకా రాబోయే విచారం కూడా అలా ఉంటుంది మీరు కొంచెం కృష్ణ పరిసెత్తు కొంచెం స్మూత్గా ఎక్సెప్ట్ ఫర్ సర్టెన్ సెక్షన్స్ ఇట్ ఈస్ అ స్మూత్ గోయింగ్ సార్ అంతకంటే లిట్ మోర్ కాంప్లికేటెడ్ గా ఉంటుంది బట్ స్కిల్ బహదా రంగం కంటే ఏదంటే కథలోనే ఉంటాయి ఆ భాష కూడా అంత వస్తుంటాయి ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఈ విచారాన్ని జాగ్రత్తగా ముందుకు సాగం నహి తర్వాత నహీ దాడుపత్తే నామవటే రూపవద్వాన్ ఇదమిగ్రహీతు శక్యం వస్తు సుషుప్తాల ఇవా నేను సుషుక్త కాలే ఇవ సుషుప్త కాలమునందు వలె నిద్రపోలేదు ఆ నిద్రపోయిన కాలమునందు ఆ సమయంలో ఇక్కడ కాలానికి ఇంపార్టెంట్ కాలం మీద ఎందుకంటే ఆసీట్ అని కదా ఆసీత్ అంటే కాస్టమ్స్ కదా కాస్టమ్ ఎప్పుడైతే సెన్స్ పడిందో కాలం పిక్చర్లోకి వస్తుంది అని కాలే ఇవ నేను నిద్రపోయినటువంటి సమయంలో నామవత్ రూపవత్ వా ఇదేంటి గ్రహీతం శక్తి వస్తువు ఇదమ్మని గ్రహించాలి గ్రహించాలంటే తెలుసుకోవాలి ఇదమ్మని తెలుసుకోవటానికి వీలు పడే వస్తువు ఇదం రూపంగా అంటే నామవత్ రూపవత్ అవ్వాలి నామరూపములు గడదవ్వాలి అక్కడే ఇదమ్మని తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇదం నామరూపములు కలిగి నామవత్ రూపవత్ ఇదం అనే విధంగా తెలుసుకునేటువంటి వస్తువు మీరు నిద్రాకాలంలో ఉందా అనేది అదే విధంగా మీకు సృష్టికి పూర్వము కేవలము నామరూపములతో సంబంధం లేకుండా ఇదమ్మని తెలుసుకుందుకు వీలు లేకుండగా ఈ ఏమిటి ఉన్నదే ఉంది ఇంతే ఉంది ఇంకే ఏమిటంటే ఆ ఏమిటికి సమాధానం నేను చెప్తే ఉంది తర్వాత అయితే అంతే కదండి నిద్రలో ఏముందని మీరు అడిగారు నిద్రలో ఉందండి ఏముందో చెప్పాను అనుకోండి ఆ చెప్పింది మీకు అర్థమైతే అది తెలియజేసిన తర్వాత ఉన్నదవుతుందా నిద్రలో ఉన్నదవుతుందా అలాగే నిద్రలో మీరున్నారా లేదా నిన్న రాత్రి ఎవరన్నా నిద్రపోతా మీరైనా నిద్రపోతా లేదు మీరు చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తా కానీ ఎవరు నిద్రపోయారు కానీ మీరు చిన్నపిల్లా చెప్పారంటే కరెక్ట్ గా చెప్పారని అర్థం దాన్ని సో మీరు చిన్నపిల్లల్ని అడిగినా కూడా ఎందుకంటే మిమ్మల్ని అడిగితే మీరేమో ఇది నాకు కమిట్ ఎందుకంటే ఇది కమిట్ రావడం అద్దరేసి నో సచ్ ఇన్హిబిషన్ వెంటనే కమిట్ అవుతుందా మీరు ఆలోచించాలి మరి ఇదే ఆలోచించాల్సింది సత్ అంటే ఇలాగే సద్విద్ధి అంటే ఉంటుంది సో మీరు నిన్న రాత్రి నిద్రపోయారు కదా ఓకే నిద్రపోయింది ఎవరు నేను మీరు చెప్పాలి నిద్రపోయింది ఎవరు నేను ఓకే నిద్రలో మీరున్నారన్నమాట అంతే కదా నేను నిద్రపోయానున్నారు కదా అంటే నిద్రలో మీరున్నారనమాట ఏ రూపంలో ఉన్నారు ఎలా ఉన్నారు అది ఆలోచించండి అది పట్టుకోండి ఫలానాలో ఉన్నారని చెప్పలేదండి ఫలానాగా ఉన్నారంటే తెలివి వచ్చిన తర్వాత అవుతుంది అలాగని అంతేతనే ఈ భాష పడలేక ఈ నిద్రలో ఏదో ఈ బోధ పడలేక నిద్రలో లేహి లేదో అతను బొమ్మన్నారు శ్రీనివాసం అది తేలికైపోయింది వాళ్ళు ఎందుకంటే నిద్రలో ఉంది అది కొత్త కాబట్టి నిద్రలో మీరున్నారా ఉన్నారండి ఉన్నారు మీరు అవునండి నేను మిమ్మల్ని డాక్టర్ అది కట్టమన్నా ఉన్నారు కదా నిద్ర నిద్రలో మీరున్నారు కానీ నిద్రలో దుఃఖం ఉందా లేదు దెంగు ఉందా లేదు కామనాలు ఉన్నాయా లేదు ఏతుంటారా ఈ మహిమ మీరున్నారు పైగా అంటే దర్ ఈజ్ సంథింగ్ ఇన్ స్లీ విచ్ ఈస్ డైవర్స్టెడ్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ ఇవేమీ లేదు దాంట్లో ఈ దొంగల ఈ సంవత్సరం ఏమీ లేదు బట్ సంథింగ్ ఈజ్ గే సంథింగ్ ఏంటంటే యూ వర్ గేర్ యూ ఆర్ గేర్ తర్వాత ఇంకో ఇంకో రహస్యం ఏంటంటే ఆ నిద్రలో మీరు ఒక ఫ్రెష్నెస్ ఒక ఎనర్జీని తెచ్చుకుని వస్తున్నారు ఈ సంసారంలో నడిపించడానికి కావాల్సిన శక్తిని ప్రార్థన ఆ నిద్రలో ఉండేది ఏదో దాని మీద మీకు చాలా ఎక్కువ ప్రీతి అంటే తను బాగా ఎనలైజ్ చేసుకోవాలి నిద్ర నుంచి బయటకు వచ్చే స్థితిని ఎనలైజ్ చేసుకోవాలి అదే సత్యం సత్తే సత్యం ఇప్పుడు ఉందనుకోండి అయాం అంటే ఏమిటో తెలుసు అండి ఉనికి ఉనికి ఎటువంటి ఉనికి తనను తెలుసుకుంటూ ఉండే ఉనికి స్వయం ప్రకాశమైన ఉనికి అవునండి నిద్రలో ఏముంది ఉనికి ఎటువంటి ఉనికి తనని తాము తెలుసుకోవటం మానేసిన ఉనికి ఎందుకంటే తన తాము తెలుసుకోవడం ఇదే తన ఎందుకు తెలుసుకోవాలి తన తాము నువ్వు తెలుసుకోవాలి కర్మకర్త విరోధం కదండి తను ఇంటే చాలు తను విన్నానని తెలుసుకుంటూ ఉండాలా ఇదే పన ఆ మూమెంట్ అయిపోలేదు అటువంటి మూమెంట్ లేకుండా కేవలమైన తతి ఉనికి అదే సృష్టికి పూర్వం ఉన్నది ఇప్పుడు అది ఎవరంటారు అది బ్రహ్మ అప్పుడు బ్రహ్మ ఎవరగారు మీరే గారు ఆత్మాగా ఇది మంది రాశి ఆత్మగా ఇదికుండి సర్వం కాబట్టి బ్రహ్మ ఆత్మ ఒక్కటే అని వేదాంతులు చెప్తున్నారు అంటే అదేదో వాదం అనుకోకూడదు అది అనుభవం వాదం కాదు పూర్ణమైన అనుభవం అంటే దాని వైపు ఇప్పుడు మాత్రం నిజంగా ఉన్నాయం కాదు కానీ ఇప్పుడు లేదనే సంగతి తెలియదు కాబట్టి దుఃఖానుభవం ఉంటుంది అప్పుడు లేవనే సంగతి తెలుస్తుంది లేకపోవడం వాళ్ళకి సమానమే లేవని తెలియడమే తెర సో నయనందేవ అవిజితో భునక్తి అని బృహదారం ఈ ప్రసంగం ఉంటుంది ఇప్పుడు లేదు అజ్ఞానం ఇప్పుడు అప్పుడు లేదు దుఃఖం ఇప్పుడు అప్పుడు లేదు ఇంకా అటువంటిప్పుడు తెలుసుకోవడం వల్ల ఉపయోగమైనట్టు దాని మహిమ నీకు అందుబాటులో దాని ప్రయోజనం నేను సిద్ధించదు మణి గదిలో ఉంటుంది మని, వజ్రం గదిలో ఉంటుంది కానీ వజ్రం తెలియదు వాడికి రాయి ముక్క అనుకుంటారు దానివల్ల వాడికి ఏం ఉపయోగం అలా అయిపోతుంది ఎనివే సో ఉత్పత్తికి పూర్ణము కేవల సత్తు కలదు ఇప్పుడు సమాధి సమాధానము ధ్యానము నిదుధ్యాసనము ఏమిటంటే దాంట్లో మనం చేసేటువంటి ప్రయత్నం ఏమిటంటే ఆ సత్ సెట్ నిద్రావస్థలో మాత్రం నిద్రావస్థలో ఉన్న కేవలం ఆ సెట్ ఉన్నదే ఆ సత్తుని మీరు చేరుకునే ప్రయత్నం చేస్తారు అదే ఇది కాబట్టి ధ్యానానికి జాగ్రత్త శక్తి అని చెప్తారు సత్తుని చేరుకునే ప్రయత్నం చేస్తారు ఎలర్ట్ ఉంటూ ఆ సత్తులో నిలిచి ఉండే ప్రయత్నం చేస్తారు థర్ట్లెస్ ఎస్టే థాట్లెస్నెస్ నాట్ మైండ్లెస్నెస్ మైండ్ లెస్ అంటే బుర్ర అయిన వాడు అని అర్థం అలా కాదు అర్థం అదిగా థాట్లెస్నెస్ తీసినట్టు మైండ్ లెస్నెస్ అన్నమాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక ఆయన అన్నారు నాకు థాట్లెస్ అయితే ఇంకేముందన్న ఏమంటే మీరు అలాగే దాన్ని గొప్పపాటు అర్థం చేసుకోదు థాట్ లెస్నెస్ అన్నాం కానీ మైండ్ లెస్నెస్ అనలేదు వాడు పని చేస్తూ ఉంటాడు ఉంటాడు కానీ మైండ్లెస్ పర్సన్ అంటాడు అంటే అర్థం ఏంటి సరిగ్గా ఆలోచించడం జాత గానీ వాడు మీకు కూడా అర్థం థాట్ లెస్నెస్ థాట్లెస్నెస్ ఇస్ ఆత్మ అనిదే ఎల్లుండి ఆర్యవర్ణుడు భమణ కేంద్రంలో తొమ్మిది పావుస్ ఆత్మధ్యానము అనే టాపిక్ మీద నేను గంట సేపు మాట్లాడతాను వన్ అవర్ టాపిక్ ఆత్మధ్యానము రమణ కేంద్రము అంటే అందరిపై ప్రసిద్ధంగా ఆ శివం రోడ్లో కొడుగ్గా మీరు థాట్లెస్నెస్ ఈజ్ నాట్ మైన్లెస్నెస్ ఆ థాట్లెస్నెస్ స్టేట్ లో మీరు ఉన్నప్పుడు అలర్ట్ ఉంటారు అప్పుడు ఆ స్థితిని కేవలం సత్ అని మాత్రమే వర్ణించగలరు కేవల సత్తు ఉంటుంది అక్కడ కేవల ఉంటారు ఆ సత్తు దేశకాలంలోకి అతీతము నామరూపంలోకి అతీతము ఆ శక్తికి నిద్రావస్థలో కూడా అదే నిద్రావస్థలోని శక్తికి ఈ థాట్లెస్ స్టేట్ ఆఫ్ ది మైండ్ ధ్యాన మార్గంలో ధ్యానంలో ఉన్న శక్తికి రెండూ సత్తే తేడా ఏమిటి అంటే జాగ్రత్త అవస్థ అంటే ఆ చిత్తు యొక్క ప్రకాశం పంపించే అంతకనే ఆ సమాధి సమాధి అంటే థాట్లెస్ స్టేట్ ఆఫ్ ది మైండ్ ట్రాన్స్ అది సూపర్ కాన్షియస్ అలాంటి పదాలు మళ్ళీ కన్ఫ్యూజింగ్ థాట్లెస్ స్టేట్ ఆఫ్ ది మైండ్ అమణీభావం అంటే కానీ మీరు మాత్రం ఫుల్గా అలర్ట్గా ఉంటారు ఆ స్థితి దాన్ని జాగ్రత్త శుక్తి అని వర్ణించి వరకు భగవాన్ నవమహర్షి అలా చెప్పి వరదాన్ని జాగ్రత్ శుక్తి తెలివిగా ఉంది సుశుక్తి అదే ధ్యాన మార్గంలో చేరుకోవాల్సినటువంటి అదే మోక్షం దాన్ని తెలుసుకుంటే మీకు అప్పుడు మీలో పూర్ణమైన వివేకోదయం అవుతుంది పూర్ణమైన జ్ఞానోదయం అవుతుంది It is something that can be attained, and attainable now and here. Then when we attain this, we are going to say, nāmito tam iru sparsya, brahma-saṁ-sparsya manada, sir Krishna. Brahma-saṁ-sparsya manada, coming into contact with brahma-nanda. Adi, ā brahma-saṁ-sparsya manashnu te arā irosnu no dotha. Sukhe-nak brahma-saṁ-sparsya, tāra dherijyāna kodāna ka Ṭhaṁ. ā brahma-saṁ-sparsya manada ka iru konjanakla iru konjanakla, Coming into contact with that. Adi, that is that kind of warning call system. Indigente manam, we are so much separated from it. In Saṃsārana varupai, in Āmarupālva irukkupai, we are so much separated from that. Andhikasunthana jatta nāva system. Then cheerukavara, that is miraya vāshtamalla. Miraya, that is prashtam mirakājana tundhe. That is mirakājana, it is a journey from yourself to yourself. It is a journey from yourself to your self, alone. Right. అన్ని కలిపేసి రా చేయడం కాదు ఎవరి సెల్ఫ్ ఉంటే కలిపేసి ఉంటుంది సో ది సెల్ఫిష్ ఇన్ ద రైట్ వే ల్ఫు సెల్ఫిష్ నెస్ ది సెల్ఫిష్ నాట్ ఇన్ ది రాంగ్ వే అహంకారమే సెల్ఫ్ అని భ్రమపడి దేహ దేహాభ్యాసం సత్యం అనుకుని దేహానికి సంబంధించిన వినాది అని వాటి మీద తృష్ణ కలిగి ఉండటం అది రాంగ్ వే ఆఫ్ సెల్ఫిష్నెస్ అదిగో నా మూలంలో హృదయ హోర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహమహమి సాక్షాత్ ఆత్మరూపేణ భావి దట్ ఈస్ మై ట్రూ సెల్ఫ్ అండ్ ఐ వాంట్ దాట్ అది దట్ ఈస్ ద రియల్ సెల్ఫిష్నెస్ బి దట్ నాట్ డిస్కెన్ రాంగ్ సెల్ఫిష కాబట్టి అది దట్ ఈస్ ది సర్ఫ్ ఆ సర్తి గురించి చెప్పాలంటే నేను చెప్తాను సత్తుల్ని సద్రూపంగా మీరు నిలిచి ఉండాలి కానీ సత్తు గురించి ఏం చెప్తారు చెప్పడానికి ఏముంది అక్కడ చెప్పగలిగింది ఏమైనా ఉందా కాబట్టి ఆ రూపంగా మీరు ఉండండి మౌనం వ్యాఖ్య ముద్ద ఏదో శాస్త్రాన్ని పట్టుకుని అలాగ సాగ తీసుకుందని తప్పిస్తే మీరు మౌనంగా నిశ్శబ్దంగా ఉండి ధ్యాన మార్గంలో దర్శించగలుగుతారు జస్ట్ బీ దాడ్ బి దాడ్ దన్ అది అలాగే చెప్పగలుగుతాను ఈ విధం అండ్ యూ డోంట్ నీడ్ ఎనీ ప్రూఫ్ ఏ ఏం ప్రూఫ్ ప్రూఫ్ అడిగిన వాడిది పొరపాటు ఇస్తానున్న వాడిది పొరపాటు ప్రూఫ్స్ ఏమి ఉండవు యు ఆర్ బి ప్రూఫ్ యూఆర్ బ్యాట్ అండ్ యూఆర్ బి ప్రూఫ్ యూఆర్ ది ఓన్లీ ప్రూఫ్ డేవిజ్మో లెఫర్ ప్రూఫ్ ఇంకా డేవిజ్మో సెకండ్ ప్రూఫ్ ఒకే ఒక ప్రూఫ్ మీరు ఆ స్థితిలో నేను అదే ప్రూఫ్ లేదు ప్రూఫ్ లేదు ప్రూఫ్ ఆఫ్లో ఉన్నదని ప్రూఫ్ చూపించట్లేదు కుండలి ఇక్కడి నుంచి అక్కడికి ఏ చిన్న చూపించండి అంటే అవన్నీ అలాగే అది వర్క్ అవుతాను కొండలు మీకు ప్రూఫ్ ఏంటి అది సుషిప్తా దుఃఖిత సత్వమాత్రం అవగచ్చతి సెంటర్ లో దాన్ని అలాగే నిరూపిస్తున్నారు మీరు నిద్రలేచారండి సుషిప్తా దుఃఖిత నిద్రలేచిన మొదటి క్షణాలను మీరు పరిశీలిస్తూ ఉండాలి నేను ఇందాక అన్నా దత్తాత్రేయ ప్రహ్లాద సంవాదం ఆ సంవాదంలో దత్తాత్రేయ మహర్షి అంటాడు నిద్రలేచిన క్షణాలని ఎతి పరిశీలిస్తాడు అని అంటే అదొక పని కింద సాధన కింద చెప్తాను ఎందుకంటే నిద్రలేచిన క్షణాలను ఎందుకు పరిశీలించటము నిద్రలో తమస్సు ఉంటుంది అజ్ఞానం అలా కదలుంటాం రాయిల కదలకుండా తెలివి బాగా తెలివి రజస్సు పడుకుంటాం రజ రజోబంలో పడుకుంటాం నిక్షేపంలో పడుకుంటాం బాగా తినవచ్చేసింది అనుకోండి ఇదో నేను లేచాను టైం ఐదు అయింది అదే నిక్షేపం టైం ఐదు అయిందంటే నిక్షేపం ఐదు అయిందంటే అర్థమండి ఒకప్పుడు టీ టాగి టైం లేదండి ఒకప్పుడు టీవోగా అయితే అయిపోయింది పడిపోయింది మీరు ఏదో కూడా అవుతాయి ఇప్పుడు కేవల సద్బుద్ధి మీకు అక్కడ సద్రూపంగా మీకు అనుభవం రాదు నిద్రలో కేవల సద్రూపమైన అనుభవం కలగట్లేదు సద్రూపంగా ఉందంటే జాగ్రత్తలో సత్తులో ఎంత చలనం వచ్చేసిందంటే మనస్సు అనే చలనం ఎంత విపరీతంగా వచ్చేసిందంటే నీటిని ఎంతల్లా కెలికేస్తాడంటే వీడు ఆ నీటిని గుర్తుపట్టడం కూడా కష్టం అన్నంతలా గెలికేస్తాడు ఆ నత్తిలో కలిసిపోయినట్టుగా అలా అయిపోతుంది రెజస్ అంటే ధీళ్ళు కదా హృదయగుణం అంటే మనకున్నీ సాంసారికమైన లంపటాలు ఎన్నంటే అయ్యారు నేను చెప్పడం అసంతం ఎంత లంపటం అంటే మెరిగి ఎలా జరుగుతూనే ఉంటుంది వీడు దేన్ని ఆపలేడు వీడు సుఖమో సుఖమో సుఖమో అని సుఖం కోసం అగుణులు చాటుతారు దుఃఖం వద్దు దుఃఖం వద్దు దుఃఖం వద్దు ఉంటారు ఈ రెండు పనులు చేస్తున్నసేపు వీడికి మిగిలిన దుఃఖం డబ్బు సుఖం కావాలి సుఖం కావాలంటే దుఃఖం కాదు ఉండదు దుఃఖం దుఃఖం దుఃఖం వద్దు దుఃఖం దుఃఖం సో దత్తండి ప్రహ్లాదు అడుగుతారు ఏమీ చెయ్యకుండా అలాగే పడుగున్నావు ఏమిటా కారణం ఏమిటో అడుగుతుంది అంతే తరంలాగా అంటే కొండ జన్మలాలు హాయిగా అలా పడుకున్నావు ఏమీ చేయట్లేదు అంటాడు అంటే ఆయనంటాడు నేను ఈ భార్యాభర్తలను చూశాను వాళ్ళు అనేకం చేస్తారు చేసేవన్నీ కూడా సుఖప్రాప్తికి దుఃఖ నివృత్తికి చేస్తారు అల్టిమేట్గా దే ఆర్ ఓన్లీ గెటింగ్ దుఃఖం సుఖప్రాప్తికి దుఃఖ నివృత్తికి ఎడతెరియతి లేని కర్మలను చేసి ఏం సంపాదించారాయా అంటే దుఃఖాన్ని సంపాదించారు దాంతో ఇంకా కర్మలు చేయాలనే ఉత్సాహం చచ్చిపోయిన అందుకోసం ఇలా పడున్నాను అన్నారు మరి నీకు తిండి మాట ఏమిటన్నా తిండి కొండ చలవలాగా బతుకుతారు నేను కొండ నుంచి నేను వైరాగ్యం నేర్చుకున్నాను ఆజగారి వృత్తి అని ఏం చేస్తుందంటే తన దగ్గరికి వచ్చింది తినేసి కప్ప అయితే కప్ప లేడీ లేడి మనిషి అయితే మనిషి దొమ్మ అయితే దొమ్మ ఏది కప్ప దొరికిన రోజుని అలా పడి ఉండదు బెండ దొరికిందనుకోండి ఆ బెండనందరినీ భోజనం చేసేసి అలా పడు నేను ఏది దొరికితే అది ఏది నా దగ్గరికి నడుచుకుంటూ వస్తుందో నడుచుకుంటూ వస్తుంది ఆహారం నడుచుకుంటూ వస్తుంది నిజంగా వస్తుంది కూడా అది సీనేసి అలా పడు మరి పెట్టి వాళ్ళు మర్యాదగా పెడతారు కొంతమంది ఆ పెట్టిదాన్ని కొంత అమర్యాదని జోడించి పెడతారు కొంచెం అలాగే కూడా ఉంటుంది అప్పుడేం చేస్తాం రెండు కూడా తృప్తి ఒకే పరిస్థితిలో చదివే అభివృద్ధి అంటే మీరు చదవాలి ఇలాంటివారు మీరు చదవాలంటే సంస్కృతంలో మీరు అన్వయం చేయలేరు అయితే ఆ శ్లోకాలు ఆ మిష్టి ఉన్నాయి సరే అబ్బాయి ఒక్కొక్క శ్లోకం దాన్ని అన్వయం చేయాలంటే కనీసం మీకు శ్లోకం మొదలుపెట్టి అన్వయం పూర్తి చేసి అమ్మా పాత్ర అయింది శ్లోకం అయింది అని అనేప్పటికీ ఆ శ్లోకం పది పదిహేను సార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ చూడాల్సి ఉంటుంది అలా ఉంటాయి ఆ శ్లోకం అనుష్లే కొన్ని చోట్ల ఉంటాయి కథ చెప్పే చోట తెలుగుగా ఉన్నా వేదాంతం ఎదుగు చేలా కష్టపడి దాన్ని అంతనే తెలుగులో పెట్టాను సంస్కృతంలో ఉన్నదే నేను పెట్టక్కర్లా ఉంది తెలుగులో పెట్టిన పని నేను ఆ పని రేపొచ్చి కొంచెం దాన్ని తెలుగు భాష సరిగ్గా ఉండాలి రచన అలాగే స్ట్రక్చర్ రచనతో స్ట్రక్చర్ సరిగ్గా ఉండాలి రీడం ఫ్రెండ్లీగా ఉండాలి ఆ రకంగా అది మనకంట్యూషన్ మీరు అది చదివితే భాగోకంలో ఇవన్నీ ఉన్నాయి మీకంటే ఎంజాయ్ వాళ్ళు సో ఆ సుషిప్త దత్తాత్రేయుడు చెప్తాడు యతి ఎతి ధర్మాల్లో చెప్పాడు యతి నిద్రలేవడం మామూలుగా నిద్ర లేవడం నేను ఒకసారి నిద్రలేచేసి మర్చిపోయి దమ్మున్ టైం చూసాను అయితే చూసామో కనపడిందో అయిదైంది ఇద్దరు ఒకప్పు కాశీ ఆయుధంలో లేచేశా లేచేసి అప్పుడు నాకు గుర్తుంది బరుకులు బరుకులు కొంచెం మళ్ళీ అలా నిద్రగా నిద్ర పట్టిన బట్టి ఒక పేరు తర్వాత లేచి అప్పుడు మళ్ళీ ఆ ఆ క్షణాలను అలా పరిశీలన చేసి ఎందుకంటే అప్పుడు అతి అజ్ఞానమూ ఉండదు నిద్ర యొక్క ఉండదు సంసారం యొక్క విక్షేపమూ ఉండదు అజ్ఞాన విక్షేపరహిత స్థితి కేవలం సత్వగుణ ప్రధానంగా ఉంటుంది అక్కడ సిద్ధమైన సత అనుభవానికి వస్తుంది దాన్ని గుర్తించాలి మాకు అలాగే అనుభవానికి వస్తుంది కదా దాన్ని అలా అలా ఉపయోగకూడదు గుర్తించాలి దాన్ని గుర్తించడమే సాధన ఫ్రెష్గా ఉంటుంది ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఫ్రెష్ అది ఎప్పుడు ఈ షుడ్ నాట్ అప్రోచ్ ఇట్ బెస్ట్ ఆన్ మెమరీ అండ్ ఎక్స్పీరియన్స్ మెమరీ ఉంటే విక్షేపం అయిపోతున్నట్లు బెస్ట్ ఆన్ నిన్న పొద్దున్నలాగే ఉంది వారి పొద్దున్న అన్నారంటే అయిపోయింది విషేకం అలా కాదు ఫ్రెష్ ఇట్ ఈస్ ఎవర్ ఫ్రెష్ దాన్ని అలా పరిశోధించాలి పరిశీలించి అప్పుడు ఓకే అది స్పేస్ ఫర్ ఎ వెరీ షార్ట్ దాట్ బీ దాట్ నోటీస్ ఎయిట్ అండ్ దీ కనుక నన్ను రికమెండ్ చేయమంటే నేను చేస్తాను రాకస్మరాము ఇంకా ఆ వెరస లాంటి వరుస ఇంకా సృష్టి మొత్తంలో లేదని అనిపిస్తున్నాడు శంకర్లు దాంట్లో కూడా మూడు వరుసలు ఉన్నారు మూడు అడ్డు ఒక్కటే మూడుంటే మళ్ళీ పెరిగేసుకోండి రాతస్మరాము హృది సంస్ఫురత్మతత్వం సత్య సుఖం అదే సుఖం అంత దాంతో ఇంకా తర్వాత సుఖమే ఉందండి సంసారంలో సుఖమేమో ముందని భ్రమ తప్పించే సుఖం దేంట్లో ఉందండి సంసారం వాళ్ళు దాంట్లో ఉంది సత్యత్ సుఖం పరమహంస గతి పరమహంసలు పొందేటే తిరీయం ఎత్ స్వప్న జాగర సుషిప్తం అవైతే నిత్యం తద్ బ్రహ్మ అది బ్రహ్మ ఇది అనుభవానికి సంబంధించింది పిడివాదానికి సంబంధించింది కదా తద్ బ్రహ్మ నిష్కలం ఎంతో అంశాలే ఉన్నాయి సద్బ్రహ్మ నిష్కల అది నేను అంతవరకు వచ్చేప్పటికీ దేహభావన వచ్చేస్తుంది నచ్చే భూత సంఘ ఈ దేహము నేను కాదు అని ఆ ముందుకు వచ్చినటువంటి దేహ భావనని వివేకపూర్వకంగా తిరస్కారం చేసి మీరు నిద్ర లేడం మీరు మీరు బయటకు సంసారంలో మీ పనులు మీరు చూసుకోండి మిమ్మల్ని సంసారం ఏం చేయలేదు యు ఆర్ ఆల్రెడీ ఆన్ ది రైట్ పాత్ల్ రీచ్ ది గోల్ అలా ఉంటుంది ఎందుకంటే సత్యము ఈ హృదయంలో అలా నిరంతరంగా ప్రకాశిస్తూ ఉండదు దాన్ని మీరు పట్టుకోవడమే ఆలోచన సో యథా సుషిప్త దుఃఖిత తత్వ మాత్రం అవగచ్చతి శంకర్లు అంటారు భాగవతంలో దత్తాత్రేయ మహర్షి ఉంటారు శంకర్లు రమణ భగవాన్లు అంటారు వీళ్ళందరూ ఒకే భాష మాట్లాడతారు అది పదాల్లో కూడా మార్పు ఉండదు చాలా మినిమం వయసులో చెప్తారు ఊరికే ఇంత పొరుగ్గా చెప్పదు ఇక్కడికి వెళ్ళి అని చెప్పారు పుసత్వాద సత్వ మాత్రం అవదక్షిత నిద్ర నుంచి లేచిన వాడు కేవల సత్వను ఆ సత్వాన్ని ఉనికిని తనే సత్వగుణము అని కూడా అంటారు ఆ కారణంగా ఆ ఉనికిని తెలుసుకోగలుగుతారు అది అంటున్నారు అదే మాకు తెలియలేదన్నారు మీరు హరాయినాయ నిద్రలు వేస్తే ఏం తెలుస్తుంది నిద్ర నిద్రలు మూడు రకాలు తామస నిద్ర రాజస నిద్ర తాత్విక నిద్ర నిద్రలన్నీ ఒకటే కదండి నిద్రలో భేదమే లేదన్నారు కదంటే నిద్రలో భేదం లేదు నిద్ర లేచే తీరుని బట్టి భేదం నిద్ర లేవడాన్ని బట్టి నిద్రకి నేను పేరు పెట్టండి తప్పిస్తే నిద్ర అంతా ఒకటే నిద్ర లేచేదాన్ని బట్టి దానికి పేరు నిద్ర మీరు లేస్తూ అలా అవలం చేసుకొని సాగ తీసుకుంటూ బాగా బాగా సోమరిగా నిద్రలేశారు అనుకోండి దాన్ని దాన్ని తామస నిద్ర అంటారు నిద్ర లేస్తేనే హరాయోడిగా ఏపీ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసేందుకు వాడు నిద్రలేస్తాడు చూడండి అబ్బో మూడైపోయింది ఇంక లేచి స్నానం చేసి ఆటో ఏదో పట్టుకుని రైతుకి వెళ్ళిపోవాలన్న వాళ్ళు నిద్రలేస్తారు దాన్ని రాజస నిద్ర అంట నిద్రలే ఇది లేచి దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పాను సరే సత్వము దాన్ని సాత్విక నిద్ర అంట పడుకునేప్పుడు అది ఒకసారి కేర్ చేస్తే మీరు గొప్ప ధ్యాన మార్గంలో చాలా మందికి వెళ్తుంటారు మాత్రమే కేవలం శంకర్ రికమెండ్ చేసా మీరు నిద్ర లేచినప్పుడు మీరు గుర్తుపట్టచ్చు ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఒక నిద్రా సమయంలో కేవలము సద్రూపంగానే ఉన్న ఉన్నాను నేను కేవల సద్రూపంగా నేనున్నాను కేవలం వస్తు నేను కేవలము ఉనికి రూపంగా ఉన్నాను అనే సత్యాన్ని స్లీప్ యుడ్ ఆ సెట్ ఇక్కడ చెప్పిన సరే ఆ సత్య ఆ సత్యాన్ని మీరు నిద్రలేచిన క్షణాల్లో గుర్తుపట్టవచ్చు అని చెప్తున్నాం అలానే సృష్టికి పూర్వము అని నిద్రని దృష్టాంతంగా చెప్పి సృష్టికి పూర్వస్థితిని వర్ణిస్తున్నాం కాబట్టి నిద్రలేచిన క్షణాల్లో మీరు ఆ సత్తుని గుర్తుపడితే ఆ గుర్తింపుని బట్టి మిమ్మల్ని సత్తుని గురించి చెప్పంటే మీరేం చెప్తారు అలా ఈ జాగ్రత్త వ్యవస్థకి పూర్వము ఏదో సత్యంగా అని అలాగే చెప్పాల్సి ఉంటుంది ఏం ఏం చెప్తారు అలాగే సృష్టికి పూర్వం ఉన్నదే సత్యని స్థుతి కూడా అదేవిధంగా చెప్తాం తా ఉత్పత్తేప్రాయ ఉత్పత్తికి పూర్వము సృష్టికి పూర్వం కూడా పరిస్థితి అదే అని అభిప్రాయం అంటే దీంతో ఏమైపోయిందంటే జగత్ సృష్టిని నిత్య సృష్టితోటి కంపేర్ చేస్తారు నిత్య సృష్టి నిత్య ప్రళయము అని ప్రతిదినమూ సృష్టి మీరు నిద్రలు మొత్తం నిరత్నతో ప్రతిదినం ప్రళయం నిద్రలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ మెయిన్ సృష్టి అనేది ఒకటి మాట్లాడుతున్నాం కదా మనం జగత్ సృష్టి ఆ మెయిన్ సృష్టికి మీరు ప్రతిరోజు చేసే సృష్టికి తేడా ఏమో కదా చెప్పాలంటే దీన్నే చెప్తాం దీని నుంచి దాన్ని చెప్పాలి తధా పిండా తధా ఫ్రమ్ ది ఫ్రమ్ ది ఇండివిజువల్ యూ గో టు ది హోమ్ అండ్ ఫ్రమ్ ది హోమ్ యూ కంబ్యాక్ టు ది ఇండివిజువల్ బిందుమే సింధు హోమ్ బిందువులో సింధు ఉంది సింధు అంటే సముద్రం బిందువు అంటే ఒక నీటి బిందువులో సింధు ఉంది అలాగే ఓకే దీనికి శంకర్లు ఈ నామరూప విస్తారమే జగత్తు జగత్ అంటే ఏమి కాదు ఉన్నదేదో ఉన్నది సత్తే దాని మీద నామరూపాలను జోడించుకుంటూ పోవడం దాని ఎందు అలా ప్రకటమైపోతాయంటే నామరూపాలు లేనివే ప్రకటమైపోతాయి నిజంగా ఉన్నదేం కాదు అదే జగత్ అంటే కాబట్టి జగత్తుకి ఎక్స్ప్లెనేషన్ డెఫినేషన్ ఏమిటంటే ద ప్రాలిసరేషన్ of names and forms is there. Aharana prapantya on that one. Names and forms, no in a vangara not only, varikeusya vangara not only, and then aharana is in a marcheside. Now, now, now, now, now, that's how many varikeusya vangara are, now, even there's varikeusya vangara not only, that's how it is, I don't know, I don't know, I don't know, I don't know, that's how it is, that's how it is. That's how it is. The proliferation of names and forms, Nama-rupa vrishtharamu, దానికి ఒక దృష్టాంతం దృష్టాంతం ఎంతో నేను చెప్పేస్తాను మళ్లీ క్లేస్లో ఈజీ అయిపోతుంది లేదంటే పొద్దున్న వాకింగ్కి వెళుతున్నా అక్కడ దృష్టాంతం అలా ఉంది దాన్ని చూసే ఇలాంటివి చెప్తూ ఉండటం శంకరుడు ఇచ్చిందే పొద్దున్న వాకింగ్కి వెళ్ళేప్పుడు కుమ్మరి ఇంటి మీదుగా వెళ్తున్నాం ఎక్కడైనా వెళ్ళేదా విలేజ్ లో ఇంటి పక్క రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీద వెళ్తున్నాం అక్కడ పెద్ద మట్టి పోసిందే అంటే ముందు రోజు పోసుకుని పోసుకుని ప్లస్ కానికల్ షేప్ లో మట్టి పోతుంది కుండలు చేసే మట్టి సరే అలా వెళ్ళి అట్టించట్టు వెళ్ళి అక్కడెక్కడో విక్ష సాయంకాలం వచ్చాం వచ్చేప్పటికీ మొత్తం వాకిలి కుమ్మరి వారికి వాకిలీ ఉంటుంది లేదంటే ఎండబెట్టుకోవాలి కదండి వాకిలు అంటే రోడ్డే రోడ్డే అంతా రోడ్డు మీదే వ్యాపారం బిజినెస్ అన్ని రోడ్డు మీదే మన వాళ్ళు బిజినెస్ అంతా రోడ్డు మీద చేసి ఏదో పిచ్చేది పెట్టుకుంటారు అదేంటే పార్కింగ్ లాటు బిజినెస్ మెటీరియల్ డిస్ప్లే లా అదంతా వాళ్ళ సొంత స్థలంలో పెట్టుకోవడానికి అది పిచ్చి వాళ్ళు చూసి మామూలుగా మన వాళ్ళు అయితే వాడు నిలబడి చోటు తప్ప మిగతా అంటారు ఉంటాయి సో అవన్నీ ఆ కూడా కుండలు బాణలు అఫ్ ఆల్ డిఫరెంట్ స్టై చేస్తు అక్కడ పదికేసి ఉన్నారు పొద్దున్న చూసిన ఆ మట్టి పోగు ఇప్పుడు ఇలా ఇలా విస్తరించి ఉండదు అదేంటి ఇదే అది ఇది ఆ రూపంగా ఉండరు అది ఈ రూపంగా విస్తరించారు వస్తువు ఒకటే అదం అంటే టైనియస్ట్ యాటమ్ మొదలుకొని ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ వరకు కూడా ఉన్నది ఆ సద్రూపమైన ఈశ్వరుడు తప్ప మరీ ఒకటి కాదు ఈ పుస్తకం చదవడం నందరు కాపీ తీసుకున్నారు ఆ మాటలన్నీ దీంతో రాశారు చాలా బాగా రాశారు నిన్న వాళ్ళు ఇవాళ కాబట్టి అదే సద్విద్య ఉన్నది ఈశ్వరుడే సర్వము ఈశ్వరుని చూడగలగటం అన్నది అది మనం నేర్చుకోవాలి అనుభవాలను కానీ బొంబాయిలో ఉంటే ఆయన బాధ్యత ఆయన ఒక అన్నారు ఉన్నదంతా ఈశ్వరుడే ఇప్పుడే అన్నాను సైన్యస్ట్ పార్టికల్ దగ్గర నుంచి సూర్యచంద్రాది గ్రహములు నక్షత్రములు వరకు సర్వము ఈశ్వరుడే ఉన్నది ఈశ్వరుడు కానీ మనం ఈశ్వరుణ్ణి చూడలేకపోతున్నాం ఎందుకంటే మన మనస్సులో కాలుష్యం పెరిగిపోయి చూడలేదు మన మనస్సులో కాలుష్యము బాగా తగ్గి తగ్గి తగ్గి ప్యూరెస్ట్ హార్ట్ ఆ స్థితికి మనం చేరుకుంటే మీకు ఈశ్వరుడు తప్ప అసలు మరొకటి కనపడిన కనుక బ్లస్ దోస్ ఫార్ ప్యూర్ హార్ట్ ఫర్ దేయింగ్ ద గాడ్ అక్కడి నుంచే కొస్ట్ చెప్పాను నేను కాబట్టి ప్యూరెస్ట్ ఇన్ హృదయంలో ఎంత కాలుష్యం ఎంత వక్రత్వం అనేది చెప్తూ ఉంటారు ఎంత కాలుష్యం వక్రత్వం డిఫైనింగ్ నేచరు జడ్జింగ్ నేచరు ఎంత అధికంగా ఉంటే అంత ఎక్కువగా మీకు జగత్తు భాషిస్తుంది అది ఎంత తగ్గిపోతే హృదయం ఎంత ప్యూర్ అయిపోతే మీకు సర్వత్రా జగత్త ఈశ్వరుడే భాషిస్తాను ఆ సత్రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు ఓం పూర్ణమద పూర్ణమిదము పూర్ణా పూర్ణము దశ్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య ఓ శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దత్స త శ్రీకృష్ణార్పణమూ నౌ స్పృశా